మహా మహాపరిషుధుడ మహోన్నతుడ కృపా కనికరం దేవా దేవ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి మా ప్రభువా మా రక్షకుడు మా విమోచకుడు అయ్యున్న దేవ తండ్రి ఏసుక్రీస్తు ప్రభు తండ్రి నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులు నైనా నీకు స్తోత్రములు ప్రభు ఈ గడిచిన కాలం ఈ దినం వరకు నీ కృపలో దేవ మమ్మల్ని కాచి కాపాడినందుకు దివారాత్రములో తండి ప్రవ్వాన్ని కంటి పాప కాచి కాపాడి ఈ దినంకు కూడా తండి యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినందుకు మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు తండ్రి పగలు ఎండ రాత్రి వెన్నెల దెబ్బైనను సంచరించు ఏ బాణమైనను నాశనకరమైన ఏ తెగులు మా గుడారము సమీపించకుండా ఏ అపాయమునైనా మాకు సంభవించకుండా ప్రతి విషయంలో దేవ మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు ప్రతి విషయంలోనైనా మీ సహాయమునైనా మీ సహకారం మాకు అనుగ్రహిస్తున్నందుకు ప్రతి విషయంలో దేవా తండ్రి మీ యొక్క ఆత్మ నడిపింపునైనా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు దేవా మీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభా ఏసయ్య నీకే యుగయుగములు కలుగును గాక అలెలియ్య గొప్ప దేవ తండ్రి ఇదిగో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామంలో ఉంటే అక్కడ వారి మధ్య మీరు ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆ రీతిగానే దేవ తండ్రి మీరే కృపా సత్య సంపూర్ణుడి అయి ఉండి మా మధ్యలో మీరు ఉండండి తండ్రి తండ్రి ఇది పాటల ద్వారా తండ్రి మీరు మైమ పొందండి వాక్యం ద్వారా మాట్లాడండి నేను మేము వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు సాత్వికంతో దేవా తండ్రి వాక్యాన్ని అంగీకరించే హృదయము ఆ వాక్యానికి తగినట్టుగానైనా మమ్మల్ని మేము మార్చుకొని వాక్యానుసారంగా జీవించే జీవితం మీరు మాకు దయచేయండి మాలో ఎలాంటి వేషధారణ భక్తిహీనత ఉంటే అది మా నుండి దూరపరచండి ఎలాంటి అపవిత్రమైన జీవితం ప్రభా అయినా మాలో ఉంటే అది దూరపరచండి ఇలా ఒక సంబంధమైన జీవితం ఉంటే అది మాలో నుండి దూరపరచండి తండ్రి ఎందుకంటే దినములు చెడ్డవి అని చెప్పినవు దేవ సమయం మేము పోనీయకుండా సద్వినియోగం చేసుకోవచ్చు ప్రతి విషయంలోనైనా మేము జ్ఞానంతో వివేకంతోనైనా ముందుకు పోవటకు మీరు మీకు మాకు సహాయం దాయించండి ఎవరైతే ప్రియులు మా ప్రియులు రాలేదో ప్రభ వాళ్ళందరినీ యొక్క ఆరాధనలోకి మీరు నడిపించండి నాయన వచ్చిన వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీరు నాయన ఆధిపత్యం చల్లాయించుకొని మీ నామానికి మహిమకరంగా ఈ యొక్క మీరు జరిగించండి ఆ రీతిగా ప్రభా నాయన మీరే ఆధిపత్యం చల్లాయించి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏసు క్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్లాడన్నా స్తోత్రం చెల్లింతుమో స్థుతి స్తోత్రం చెల్లింతుమో స్తోత్రం చెల్లింతుమో స్థుతి స్తోత్రం చెల్లింతుమో ధుని మేలు తలచి ఏ సూనాధుని మేలు తలచి స్తోత్రం చెల్లి స్తు స్తోత్రం చెల్లిమో దివారాత్రములో కంటి పాపవలే కాచి రాత్రములు కంటిపావే కాచీ దయగల సముతో బ్రోచీ నడిపించితివీ దయగల స్ముతో బ్రోచీ నడి పింఛితివీ స్తోత్రం చల్లితు స్థుతి స్తోత్రం చెల్లింతుము గాఢాంధకారములో కన్నీటి లోయలలో గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృపతో బలపరచితివి షించిపోయకా బలపరచితివీ స్తోత్రం చల్లి మో స్ం చల్లి సజీవయా గముగా మా శరీరము సమర్పించీ సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ శుద్ధినుందా విశుద్ధాత్మను ఈచితివీ సంపూర్ణ శుద్ధినుందా శుద్ధాత్మను నీచితివీ స్తోత్రం చెల్లితుమో స్థ్యుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సతాన్ని జయించుటకు విశ్వాసముని శాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి స్తోత్రం చెల్లింతుమో స్థుతి స్తోత్రం చెల్లింతుమో శిలువను మోసుకొని సువార్తను చేపట్టి శిలువను మోసుకొని సువార్తను చేపటి ఏ సుని వెంబడింపా ఎంత భాగ్యముని చితివీ ఏ సుని వెంబడింపా ఎంత భాగ్యముని చితివీ స్తోత్రం చెల్లింతుమో స్థుతి స్తోత్రం చెల్లింతుమో మరనా తల్ పాడ దహల్ మరణా సాడ దభుకే హల్లు సాడహల్ PRABHU <speaking> YESUKE HALLELUYA STOTRAM CHALLIN TU MOH STUTI STOTRAM CHALLIN TU MOH ESU NA DHANI ME LULU <world> TALANCHI STOTRAM CHALLIN TU MOH STUTI STOTRAM CHALLIN TU MOH రాజేశం పరశోధర వాగు తండ్రి సర్వోనాథుడు మా దేవ మీకే సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకొచ్చినాం నైనా నా ప్రభా యుగ సాయంత్రం సైన్యం మీ సన్నిధికి వచ్చినాం తండ్రి ప్రభావ మీ సన్నిధికి వచ్చిన వారిని ఎన్నో తోసిపుచ్చున్నారు నైనా మీకు ఎంతో బంధనాలు కృతగా తర్పించుకుంటున్నాం ప్రభావ సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే చెల్లించుకుంటున్నాం యుగ మీకే ఓ ప్రభా స్థుతి ఘనత కలుగునుగా కహాలియా ప్రభా మేము ఉంటున్నది బహు భయంకరమైన కాలము తండ్రి ఎక్కడ చూసినా అలజడి ఎక్కడ చూసినా తండ్రి భయంకరమైన స్థితి మీరు అనేక పర్యాలు మాతో మాట్లాడుతున్నారు ఇది ప్రభు వల్ల కలిగిందని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం అయినా ప్రభా ఈరోజు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ప్రభ వ్యాక్సిన్స్ ద్వారా ఆ బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి మనుషులు బ్రెయిన్ స్ట్రోక్స్తో చనిపోతున్నారని కానీ మీరు మాకు మూడు సంవత్సరాల క్రితమే బయలుపరిచినారనైనా ప్రభా మాట్లాడే గొప్ప దేవుడు అనేక పర్యాలు మాతో మాట్లాడుతున్నారు కానీ ప్రభా మనుషులు విననల్లని వారిలాగా ఉంటూ శ్రమలుగుండా పోతున్నారు నాకు ఎందుకు ప్రభా ఈ శ్రమ అంటున్నారు నైనా మొదట తృణీకరించి బాధపడే అనుభవపు ఆ యొక్క శ్రమలుగుండా వినాల్సి మీరు చూపిస్తున్నారు నైనా కానీ మీరు మాకు ఆ యొక్క కృపను అనుగ్రహించినారు మా మీద మీరు ఎంతో కనికరం చూపించినారు వాటి నుంచి బహుదూరంగా నిలబెట్టుకున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ అవి మన శరీరాలను కృషింపజేస్తుంది ఎందుకంటే దుష్టుని యొక్క పను అవి పన్నాగాలనేసి మీరు మాకు చూపించినారు తండ్రి ఈ లోకాన్ని వాడు సంపూర్ణంగా వాణి ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ క్రైస్తవ జీవితము వాని ఆధీనాన్ని తృణీకరించి దాన్ని విరగొట్టేడుదనేసి మీరు మాకు కాబట్టి తండ్రి ప్రతి దశలో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన గొప్ప తండ్రి మిమ్మల్ని గనపరుస్తాం మిమ్మల్ని కొనియాడుతున్నాం మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తాం కాంప్రమైజ్ కాము ఎంత ఆటంకాలు వచ్చినా ఎంత తృణీకరణ మేము మటుకు తండ్రి ఈ లోకంతో స్నేహం చేయం ఈ లోకస్తులతో మేము ఆడుకొని వారి ఆచరణ పాటించాం ప్రభావ సంపూర్ణంగా వాటిని అసహించుకుంటున్నాం నైనా సంపూర్ణంగా మిమ్మల్ని ప్రేమిస్తాం మీరు కలిస్త కూడా లేపబడిన వారైతే పైనన్న వాటిని ఎదురు చూడండి వెతకమన్నారు నైనా కాబట్టి ఈ క్షణం వెతుకుతున్నాం మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేసి మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని మేము తీర్మానించుకున్నాం ప్రభా నిలబడడానికి ఎట్లున్నా కానీ మేము నిలబడతాం ప్రభా దానికి మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు ఒకటే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే పరిశుధాత్మ లేకుండా మేమేం చేయలేం మీ వాళ్ళం కూడా మేము కాలేం కాబట్టినైనా మీ బిడ్డలుగా మమ్మల్ని మీరు తయారు చేసుకున్నారు పునరుద్ధన దినం వరకు విమోచన దినం వరకు మేము మమ్మల్ని పరిశుధాత్మ చితం ముద్రించుకున్నారు మీ సత్తు కాబట్టినైనా మాకు ఎటువంటి హక్కు లేదు మా మీద ఎందుకంటే మీరు కొనుక్కున్నారు కాబట్టి మీరు చెప్పినట్లు మేము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 ఎంతో సంబంధం కలిగిన వారు బహు సన్నిహితంగా ఉన్న లాగా ఉండాలా ఆయన స్వరం వినేటట్లు సిద్ధపడుతుండాలా మనం ఆయనతో మాట్లాడుతున్న అనుభవంలోకి మనం వెళ్ళాలా అదే నాజీ చేపడ్డ జీవితం ఆ రీతిగా లేకపోతే మటుకు నువ్వు ఎక్కువ టైం ఆయన స్పెండ్ చేయకుండా ఆయన నుంచి ఎట్లా పొందుకోగలం ఏమైనా కానీ ఆశీర్వాదాలు ఇది కొంచెం కష్టతరంగా ఉంటుంది నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను కష్టాలు వచ్చినప్పుడు ఉపాసలు ఉంటారు తప్పుడు ఉండరు కదా పది సంవత్సరాల నుంచి సుఖంగా జీవించిన వాళ్ళు ఒక్కసారి అమాంతంగా కష్టం వస్తే అప్పుడు ఉపాసం ఉంటే ఏమీ రాదని చూపించిన ఎందుకంటే పది సంవత్సరాల చేయాల్సిన ఉపాసము నువ్వు ఇప్పుడు చేస్తున్నావు కాబట్టి నీ సమస్యకు అది పరిష్కారం కానే కాదు అందుకు నేనేం చెప్తానంటే అందరికీ శ్రమలు రాకముందే ఉపాసం ఉండు కష్టాలు రాకముందే ప్రార్థనలు జీవించు అప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొస్తే నువ్వు వాటిని సునాయాసంగా విజయం పొందుతావు వాటి మీద వచ్చిన అంటే నువ్వు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 ను రక్షణ అనుభవం రావాలా నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలా అయితే చాలామంది అంటారు ఒక్కసారి రక్షణ పొందితే పర్మనెంట్గా రక్షణ పొందినట్లా అంటే నేను చాలాసార్లు చూపించిన మీకు వాక్యాలు అది కొందరితోని ఆర్గ్యుమెంట్స్ లాగా ఉంటాయి నేను వాక్యం చూపించిన ఈ వాక్యం ఇట్లా దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారంటే ఆర్గ్యుమెంట్స్ అన్నీ మాయమైపోతుంది కాబట్టి బైబుల్ ఖచ్చితంగా మనకి జవాబిస్తుంది కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు నేను రక్షణకు సంబంధించినవి చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే మన పరిచర్య ఇతరులని ఏ రీతిగా పరుగు చేత నడిపించాలనేది ముఖ్యంగా గోధుమలను గురుగులను బేరుపరిచేది కానే కాదు మన పరిచర్య అది కొట్లాటలకు దారితీస్తుంది మన పరిచర్య అంతా కళ్ళంలో నూర్చుకోవాల ధాన్యాన్ని ఆ కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యము ఎందుకంటే ఇది ఫైనల్ దర్శకు వచ్చేసినామని మీకు అనేక పర్యాలు చెప్తా ఉన్నాను ఇంకా ఆ నూర్వడం కూడా బంద్ అయిపోతుంది కాబట్టి బయట ఉన్నవాళ్ళు బయటనే ఉండిపోతారు లోపాలు ఉన్నవారు లోపల ఉండిపోతారు ఇది ఆత్మీయమైన విధానం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 కాబట్టి కళ్ళపు జీవితము బహు శ్రమల గుండా అగ్నిగుండా చెప్పోయే జీవితం నాకెందుకు ప్రభు ఈ శ్రమలని అనడానికి వీల్లేదు ఎందుకంటే నీకు వాక్యం తెలిస్తే అట్లా అనవన్నట్టు ఇప్పుడు నేను తొక్కబడుతున్నాను కళ్ళంలో నూర్చబడుతున్నాను అంటే నన్ను మంచిగా తయారు చేసుకుంటుండే దేవుడు ఒక మంచి పనికి వచ్చే విత్తనంగా అది ఆ విత్తనము నాటుతే మొలుచుకుంటుంది అటువంటి జీవితంలోనికి ప్రభువు మమ్మల్ని సిద్ధపరుస్తుండు అన్న తీర్మానానికి నువ్వు వస్తావు లేకపోతే ఎందుకు పర్వ నాకు ఈ శ్రమాలు నాకే ఎందుకు పర్వ ఈ నాకే ఎందుకు ఈ కష్టము నాకెందుకు ఈ రోగము డాక్టర్లు కూడా పట్టని రోగము ఏ మందులకు స్పందించని రోగాలు అని అనుకుంటా మనం కాబట్టి నువ్వు ఎప్పుడైతే నాజీరు చేయబడ్డ జీవితం ముఖ్యంగా ఈరోజు నేను కొన్ని విషయాలు చూపించాలనుకుంటున్నాను నాజీరు చేయబడతప్పుడు నువ్వు ఎటువంటి జీవ అంటే ఒకవేళ నువ్వు సేవకు ఎట్లా మనుషులని ఆ ఆత్మీయ జీవితంలోనికి ఆహ్వానించాలో లేక నడిపించాలో అటువంటి కొని విషయాలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను కాబట్టి నేను ఒకటి నేర్చుకున్నది ఏంటంటే ప్రతి దశలో నువ్వు నాజీరు చేపడ్డ జీవితంలో ఉన్నవా ప్రతి క్షణం నీకు అనుభవం ఉందా అనుభూతి ఉందా ఎందుకు నేను చెప్తున్నానంటే నాజీరు చేయబడ్డ జీవితంలో ఆయన గ్యారంటీగా నిన్ను ఆశీరిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అన్నట్టు ఎక్కడైనా అటు ఇటు అంటే నాజీరు చేయబడ్డ జీవితం అంటే సంపూర్ణంగా పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించడం ఒక రీతిగా చెప్పాలండి సంపూర్ణంగా పరిశుద్ధంగా జీవించడం ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని ఏదైతే చూపించడం ఒక్క స్థలంలో కూడా నేను దాన్ని ఉల్లంఘించాను తృణీకరించాను అది నాజీరు చేపడ్డ జీవితం కానీ నాజీరు చేపడ్డ వాళ్ళేనో ఎంతోమంది వాటిని ఉల్లంఘించినట్లు మనం చరిత్రలో చూస్తూ ఉంటాం కదా కాబట్టి ముఖ్యంగా రక్షణ అనుభవానికి సంబంధించిన విషయాలు పోయిన మనం ధ్యానిస్తున్నాం ఆయన కేవలము ఒక పాపిని పాపం నుంచి విమోచించడం కోరికే తన ప్రాణాన్ని ప్రైదన్నగా పెట్టిండా కాదు అని నేను చూపించిన అదొకటే కాదు ఆయన సమస్త సృష్టిని సమాధాన పరచుకోవడం కొరకు కూడా ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు అంటే పరలోకం కూడా తప్పిపోయిందని చూపించాను నేను మీకు అందుకే దేవునికి యాగ గ్రంథ యోగ గ్రంథంలో నేను చూపించిన గతంలో దేవునికి పరలోకం అంటే కూడా ఇష్టం లేదు అన్నది కూడా నేను సంతోషించాను ఎందుకు సంతోషించలేదు అక్కడ తిరుగుబాటుతనం చేసింటారు వాళ్ళు దేవదూతలు చేసి అక్కడి నుంచి కాబట్టి పర్లోకము కూడా తప్పిపోయింది దాని ప్రతిబింబము లేక దాని నిజ స్వరూపం దాని నిజ తప్పిపోతే దాని ప్రతిబింబము భూమి ఈ భూమి మీద తప్పిపోయింది పరమయ నుంచి మనం పోయిన వరం అది దాని ప్రతిబింబము ఈ లోకంలో ఉంది చర్చ్ అక్కడ ఉంది దాని ఇమేజ్ ఈ లోకంలో ఉంది అది తప్పిపోతే ఇది కూడా దప్పిపోతుంది అందుకే నేను అనేక పర్యాలు మీకు చూపించిన ఒకవేళ నీ శరీరంలో ఎటువంటి బలహీనతలుంటే ఇది కేవలము ఇది గుడారాము లేక నీడా అని పావులు అన్నట్టు నీ నిజస్వరూపం పరలోకంలో ఉందని నేను ఎన్నిసార్లు మీకు హెచ్చరించిన ఎప్పుడన్నా నీ నిజస్వరూపాన్ని నువ్వు చూసుకున్నావా ఇది బహు కష్టకరమైన బోధ సహించని బోధ ఎవ్వడు సహించలేని బోధ తెలుసు ఎందుకంటే ఇది ఎట్లా సాధ్యం బ్రదర్ అంటారు నీకు సాధ్యం కాదు అది మనిషికి అసాధ్యం మన ప్రభుకి సమస్తం సాధ్యం ఎందుకంటే ఆ రోజు భక్తులు ఆ అనుభవంలోకి వెళ్ళిండ్రు హేచ్కేల్ గురించి నేను ఎన్నిసార్లు చూపించిన హేచ్కేలు ఆ యొక్క గోత్రికుల పెద్దలతో మాట్లాడుతున్నాడు వాళ్ళందరూ వచ్చి ఎహెచ్కేల్తో మాట్లాడుతున్నారు మనం ఇది చేయాలా అది చేయాలా ఇది చేయాలా ఎన్నదో ప్రగల్భాలు గొప్పతనాలు మాట్లాడుతున్నారు అమాంతంగా దేవుని హస్తం వచ్చి హేచ్కేల్ తల పట్టి లేపుకొని తీసుకుపోయి మందిరంలో చూపిస్తుంది మందిరంలో దించిండు లోపల మందిరం లోపల ఈ పెద్దలు పన్నెండు మంది పెద్దలు ఏం చేస్తున్నారు సమస్త చతుష్స్పాద జంతువులకి ధూపం వేస్తున్నారు టెంపుల్ లోపల చర్చి లోపల ఎట్లా సాధ్యం ఇది చెప్పండి అంటే పెద్దలు ఇక్కడ మాట్లాడుతున్నారు హెచ్కే మాట్లాడుతున్నాడు పెద్దలతో కానీ తన ఆత్మని దేవుడు అమాంతంగా తీసుకొని పోయి ఆ మందిరంలో చూపిస్తున్నాడు నీ వచ్చిన పెద్దలు ఎటువంటి వేసధరకులో చూడు నాజీరు చేపడ్డ జీవితము అది కానే కాదు పైగా నేను చెప్పేది ఏంటంటే నీ యొక్క నిజ స్వరూపాన్ని దేవుడు ఎట్లా వాడతాడో ఎహెచ్కల నుంచి నువ్వు నేర్చుకోవాలా నీకు ఆ అనుభవం ఉండాలా నీ శర్రము ఒకటే స్థలంలో ఉండొచ్చు కానీ నువ్వు ఎటో పరిగెత్తుతా ఉంటో సేవా పరిచయలో ఫిలిప్ అనుభవం అని నేను చూపించిన మీలో ఎవరికైనా ఫిలిప్ అనే పేరు ఉంటే మీరు ఆ అనుభూతులకు పోవచ్చు ఎందుకంటే ఫిలిప్ మీద ఉన్న కృప నీ మీదకి వస్తుంది ఆ పేరు పెట్టుకున్నందుకు కష్టం సాధ్యమంటారా నమ్మువానికి సమస్తం సాధ్యమని ఉంది వాక్యం కాబట్టి రక్షణ అనేది ని జీవితంలో నాజిరు చేపడ్డ జీవితానికి అది అది ఒక నాంది వలుగుతుంది లేక స్టెప్ అంటాం ఫస్ట్ స్టెప్ అంటాం పునాది లేక ఫస్ట్ స్టెప్ కరెక్ట్ ఫస్ట్ స్టెప్ అంటాం కాబట్టి ఈ ఫస్ట్ స్టెప్కి సంబంధించిన విషయాలు నేను కొన్ని మీతం ధ్యానించి లాస్ట్ పడుతున్నా కొన్నిసార్లు కష్టమే చూడండి యోహాను దానికి ముందు యోహాను దానికి ముందు మూసే ఏమని ఆజ్ఞయించిండు దాని తర్వాత దావిదు ఏ రీతిగా ఈ నాజిరి చేపడ జీవితం గురించి మాట్లాడంండు రెండు వాక్యాలు నేను చూపించినాక యూహాన్స్ వార్తకు వస్తాను చూడండి నిర్గమకాండం ముప్పై అధ్యాయం నిర్గమకాండము ముప్పై అధ్యాయంలో దా మోష మాట్లాడుతున్నాడు కాలంలో ఇప్పుడు మనం దాని తర్వాత కృత నిబంధన కాలంకి వచ్చినప్పుడు యేసురావు దాని తర్వాత పౌలి మాట్లాడుతుంది ఇది మోడల్ అన్నట్టు మీ సేప పరిచర్యలో ఈ మోడల్ని మీరు ఏర్పరచుకోండి మోషే ఏం చెప్పిండు మన ప్రభు ఏం చెప్పిండు శిష్యులు ఏం చెప్పిండ్రు నువ్వేం చెప్తున్నావు ఇది ఎందుకంటే నెక్స్ట్ నీదన్నట్టు అనుభూతి కాబట్టి ఈ నాలుగు ప్యాటర్న్స్ పర్ఫెక్ట్గా ఉండాల వాళ్ళు ముగ్గురు ఏ రీతిగా చెప్పిండ్రో పాత కాలానికి దాని తర్వాత కొత్త నిబంధనకి మధ్యవర్తి లాగా మన ప్రభు ఏం చెప్పిండు దాని పౌలు ముఖ్యంగా విశేషంగా పేతురు వీళ్ళిద్దరు ఏం చెప్పిండ్రు ఏదన్నా ఒకటి వెతుక్కొని మీరు చూడాలా వాక్యాలు అందుకొరకు ఆ ప్యాటర్న్ డెవలప్ చేసుకున్నారు అనుకోండి వినేవాడికి పర్ఫెక్ట్గా ఉంటుందన్న కొందరు పాత నిబంధనకు ఎక్కువ ప్రార్థిస్తారు మరి కొందరు కొత్త నిబంధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మనము బైబుల్ని పరిశుద్ధ గ్రంథం అంటాం అంటే ఆది నుంచి ప్రాణ గ్రంథం వరకు అది ఒకటే బుక్ అన్నీ ఈక్వల్ గా ఇంపార్టెంట్ అన్న విధనం మనం నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి నిగమ కాండము అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మోసె మాట్లాడుతున్నాడు మోషే ఇరవై ఎనిమిది మంది తర్వాత ఆ రోజు చాలా మంది చనిపోయినట్టు మనం చూస్తాం ఇంచుమించి మూడు మంది కూలిన తర్వాత చెప్తున్నాడు దాని తర్వాత ఏం జరిగింది చూడండి ఏమైనాగా మోసే వారిని చూచి నేడు యహోవా మిమ్మను ఆశీర్వదించున్నట్లు కాబట్టి సీక్రెట్ ఇక్కడ నేను చూపిస్తున్నా మీ జీవితాలు ఆశ్రయపడాలంటే ఏం చేయలేను మీ జీవితాలే కానీ మీ పిల్లల జీవితాలే కానీ ఆశ్రీ ఏం చేయాలి మీలో ప్రతి తన కుమారుని మీద పడియ కానీ తన సహోదరుని మీద పడియే గాని యోహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ట చేసుకునుడు అనేను ఇప్పుడు అర్థం చేసుకోండి నీ పరిచర్య ఏ రీతి ఉంది నువ్వు సేవ పరిచర్యలో మనుషులకు చెప్పాలి ఏంటంటే నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకో ఏసు ప్రభుకి అంటే నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకో ఈ లోకపు విధానాలు విడిచిపెట్టేసై ఆయనను వెంబడించు ఆయనను వెంబడించడం అంటే ఆయన చెప్పిన వాక్యానికి విధేయత చూపించినట్లు నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను ప్రభా అంటాం అట్లా ఎందుకంటే నశించిపోయిన నేను రక్షించుకున్నాడు కాబట్టి నీకు అదొక బాధ్యత లేక డ్యూటీ అన్నట్టు నో అనడానికి వీల్లేదన్నట్టు ఆయన చెప్పినట్లు నువ్వు చేయాలా అందుకు నీకు ఆసరం చెప్పండి ఈ అనుభవం ఉందని నీకు కాబట్టి ప్రతి వాణి మీద ప్రతి తన కుమారుని మీద పడియే తన సహోదరుని మీద పడియగాని కానీ మిమ్మును మిమ్మల్ని మీరే ప్రతిష్ట చేసుకున్నాడు అనేను కాబట్టి ఇది మోసే ఆజ్ఞ అన్నట్టు ఏందది నీ సేవా పరిచయలు నువ్వు ఏం చేయాలంట నీ పిల్లలనే కానీ నీ సహోదరులనే కానీ వారిని మీద నువ్వు హత్తుకో గట్టిగా పట్టుకొని నువ్వు వాళ్ళకి చెప్పాలంట నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో స్టార్టింగ్ పాయింట్ అది తర్వాత చూడండి దినవృత్తాంతంలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం దావిదరాజు మన జ్ఞాపకం చేస్తున్నాడు దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి దినవృత్తాంతములు ఇరవై అధ్యాయము మొదటి వసన సినితాను తరువాత రాజైన దావిదు సర్వ సమాజముతో అంటే అందరు తర్వాత రాజైన దావిదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చాను దేవుడు కోరుకుని నా కుమారుడన సెలమోను ఇంకను లేత ప్రాయం గల ఉన్నాడు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 దేవుని కొరకు మనుషులని సమకూర్చుకుంటున్నాం మన కొరకు కాదు మనుషుని కొరకు కాదన్నంత అక్కడ చాలా తేటగా కట్టబో ఆలయము మనుషునికి కాదు ఈరోజు ప్రపంచం అంతా మనుషుల కొరకే కడుతున్నారు ప్రకృతి సహజమైనవి అవి దేవుడు ఉండడానికి కూడా మాకు తెలుసు యహోవాకి కనుక ఈ పని బహు గొప్పది నేను బహుగా ప్రయాసపడి దేవుని మందిరానికి కావలసిన బంగారపు పనికి పనికి బంగారంను వెండి పనికి వెండిని ఇతడి పనికి ఇతడిని ఇనుప పనికి ఇనుమును కర్ర పనికి కర్రలను గోమీదికపు రాళ్లను చెక్కుడు రాళ్లను వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను మిక్కిలి వెలుగల నానావిధ రత్నములను తెల్ల చలువ రాయి విశేషంగా సంపాదించుంది అంటే దావీద్ దేవుని మందిరానికి కావాల్సిన వస్తువులన్నిటి ముందుగానే సంపాదించుకున్నాడు కానీ కట్టలేకపోయాడు ఎందుకంటే దేవుడు ఒక ప్యాటర్న్ నేర్పిండి ఏంటంటే మనుషుల హస్తలత కాదు కట్టాల్సిన మందిరం నీకు ఆశ చాలామందికి ఈరోజు ఉంటుంది ఆశ నా దగ్గరకు వస్తే కూడా చాలామంది బ్రదర్ ఇట్లా మేము మందిరం కట్టుకోవాలనుకుంటున్నాం బ్రదర్ మీరు ప్రార్థించండి బ్రదర్ అంటారు వాళ్ళల్లో వేసేదారని నువ్వు నిజంగా మందిరం కడితే ప్రార్థన అవసరం లేదు నేను నువ్వు ఆల్రెడీ ప్రార్థన చేసినావు దేవుడిని ప్రేరేపణించి నువ్వు కట్టుకోవచ్చు కానీ నువ్వు అడిగేది వేసేదారన్నది ఏంటంటే ఇట్లా మందిరం కడుతున్నాం బ్రదర్ మీరు ప్రార్థించండి బ్రదర్ అంటే అర్థం ఏంది మీరు ఏమన్నా నాకు సాయం దయచేయండి అని అర్థం చాలామంది ఎక్కడ పోయినా కానీ మందిరంలో కడుగుపెట్టినాక ఈ దీంట్లో ప్రాబ్లం ఉంది బ్రదర్ ఈ రేకులు సరిగ్గా లేవు బ్రదర్ ఈ రేకులు ఇరిగిపోయినాయి బ్రదర్ రేకుల వాటర్ కారుతుంది బ్రదర్ అంటే నువ్వు ఎందుకు దాన్ని మరమాతు చేసుకోలే పోయి అక్కడ ఏదైనా సిమెంట్ పెట్టో ఏదో చేయొచ్చు కదా లేకుంటే ఆ ఇరిగిపోయిన రేకు తీసి ఇంకొక రేకు వేసుకొచ్చే ఈరోజుకి అర్థంగా ఉంది ఏంటంటే సేవా జీవితంలో ఎవడో బయటోడు వచ్చి మందిరానికి డబ్బులు ఇవ్వాలా అది రాంగ్ అప్రోచ్ ఎందుకంటే బయటోడు ఇస్తే దేవుడు వానికి లాభం ఇస్తాడు నీకు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 బయట నుంచి ఎవడో వచ్చినాడు వాడిని నాటుకొని పోతే దేవుడు వాడిని సమృద్ధిగా ఆశ్రయిస్తుంటాడు మీకేమన్నాదు మీ చర్చికి కాబట్టి దావిద్ వీటన్నిటి సంపాదించి రెడీగా పెట్టిండు సొలమోహన్ పెద్దాడు మంచి కట్టిండు సొలమోహన్ చేసిన గొప్ప పని ఏముందాడు ఏం లేదు కదా ఆ ఐడియా సొలమోన్ కూడా కాదు మందిరం కట్టే ఐడియా తర్వాత సొలమోహన్ తన అన్నాడు దావిద్ తాను అన్నాడు నువ్వు కట్టడానికి వీల్లేదు నా కుమారుడు గడతాడు అన్నాడు అది శాశ్వత కాలం ఉంటుంది అది సొలమును కట్టేది కానేగా దావితో మాట్లాడింది నా కుమారుడు కట్టే మందిరము శాశ్వతమైంది అంటే సొలమున్ కట్టిన మందిరం శాశ్వతమైందా ఎప్పుడో కూలిపోయింది కదా దర్యావేష కాలంలోకి ఊలిపోయింది అది వార్షిక రాజుల కాలంలో దాని తర్వాత నేహమియా ఎజ్రావిల్ వచ్చి దాన్ని తిరిగి మరమ్మత్తు చేసుకున్నారు దాని తర్వాత జెరు దాన్ని మరమ్మత్తు చేసిండు మూడోసారి రెండోసారి దాని తర్వాత చివరికి హేరో దాన్ని మరమత చేసిండు హేరో కట్టిండు మందిరాన్ని రిపేర్ చేయించుండు ఫుల్ తర్వాత నేను చూపించిన మీకు వాక్యం హేరోద్ ఏం చేసిండే మందిరాన్ని కట్టి ఆ మందిరంలో ఉన్న ఒక చేంబర్ లో ఆయన జీవించిండు నేను ప్యాటర్న్ చూపించిన మీకు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఆ సన్ బలట్ అనే వ్యక్తి దర్యావేష కాలంలో సన్ బలట్ అనే వ్యక్తి ఇస్టల్ పల్లెట్ వాడు కూడా ఆ మందిరంలో ఆ యొక్క మందిరంలో ఒక చేంబర్ లాగా ఉంటుంది ఒక ఏమంటాము ఒక ఒక విడది లేక ఒక చౌల్టరీ లేక ఒక సత్రం లాగా చిన్న రూమ్ లాగా పాస్టర్లు ఉండడానికి వాడు అందులో అందులో జీవించిట్టుడు బయట ఉండకుండా అది పెట్టనంటే ఒక అన్యుడు వచ్చి మందిరం లోపల ఆ బిల్డింగ్లో ఎట్లా కూర్చుంటాడు వాడు అన్య అన్యులు మందిరంలోకి రావద్దని ఉంది కదా వాక్యం అంటే రక్షణ అనుభవం లేని వాడు లోపలికి ఏం చేస్తాడు చెడగొడతాడు మనుషులని అన్నడంటే రాష్ట్రంభం లేనివాడు అట్లనే హెరోదు రాజు కూడా ఆ మందిరంలో పోయి కూర్చున్నాడు దాన్ని మరమ్మత్తు జపించుకొని ఎవడరాటంగా చేయకపోయింది ఇది ప్యాటర్న్స్ మనకు చూపించిండు ప్రభు పాత నిబంధన కాలంలో జరిగినాయి అన్ని కృత నిబంధన కాలాలు జరిగినాయి ఇప్పుడు మన కాలంలో బహాటంగా ప్రపంచాత్మకంగా జరుగుతాయి కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నాజీలు చేయబడ్డ జీవితంలో దేవుడు వేరు పరచుకుండు నిన్ను కాబట్టి నేను నిన్ను సెపరేట్ గా నిలబెట్టుకున్నాడు ఈ లోకం నుంచి బయటకు తీసుకొచ్చిండు కాబట్టి నీకు ఈ లోకంలో ఏం జరుగుతుంది అంతగా అనిపిస్తూ ఉంటుంది నువ్వు కూడా లోకంలో నువ్వు అనుకో నీకు ఏం అన్నట్టు నీ మీదకి రాబో ఉపద్రవాన్ని వచ్చినాక ప్రభు నాకు ఎందుకు ప్రభావం ఏడుస్తావు కానీ నాజులు చేయబడ్డ జీవితంలో నువ్వు ఏం జరగబోతుంది ఏం రాబోతుందో ముందుగానే చూడగలవు నేను అట్లా చూడాలని ఎంతగా మీకు తెలియదు టూ ఎకనామిక్ క్రైసిస్ గురించి నేను చూపించిన అనేకులకి తర్వాత ఏ రీతిగా నీ ఆర్థిక స్థితిని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలని నేను ఎన్నిసార్లు చూపించిన మీకు వాక్యాలు ఎట్లా మీరు పెన్షన్ స్కీమ్స్ పెట్టుకోవాలి ఎట్లా పీపీఎఫ్లు పెట్టుకోవాలా ఎప్పుడో చెప్పిన నేను మీకు మినిమమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టుకుంటే అది మీ పిల్లల చదువులకి వాళ్ళ పెళ్లిళ్ళకి ఎంతగా పనికి నేను చూపించిన అది ప్రాఫెసీ అనుకుంటారా లేక ఒక సలహా అనుకుంటారా అది మీ ఇష్టం అది ఏమన్నా కావచ్చు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 ఇక్కడ నీళ్లు బాగున్నాయి అక్కడ వాటర్ పైపు లాగినట్లు ఎవర్ మీద ఆ కృప ఉందో దాన్ని నువ్వు లాక్కోవాలా అది విధానం ఎలిషాకి ఇష్టం ఉండే అది లాక్కోవడానికి ఏహోశికుంటే ఇష్టం అది లాక్కున్నాడు చివరికి ఎలియా ఎలిషా లాక్కున్నాడు గేహాజీ లాక్కపోయింది ఆయనకి ఇష్టం లేదు తిమోతి లాక్కున్నాడు తీతుకు లాక్కున్నాడు తకిన వాళ్ళు ఎవ్వరు లాక్కోలేకపోయినారు నుంచి ఎవరు లాక్కోలేకపోయినారు ఇక్కడనే వదిలేసిపోయింది కాబట్టి నాజీరు చేపడ్డ జీవితంలో చూడండి ఐదవ వచనం చూస్తున్నాం మందిరా మూడవ వచనంలో మరియు నా దేవుని మందిరం మీద నాకు కలియున్న మక్కువ చేత ఆశతే నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించి ఇంచిన వస్తువులు నా సొంత ఇది కష్టం చెప్పడం నా సొంత మైన బంగారంను వెండిని దేవుని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చేదను కమిట్ అవుతున్నాడు అన్నట్టు తన సొంత సంపాదన కిలగడిస్తున్నట్టు విలువగలది బంగారంటూ విలువ కదా గదుల గోడల రేకుల మూర్తకు బంగారపు పనికిని బంగారంను వెండి పనికిని వెండిని పనివారు చే ప్రతి విధమైన పనికిని ఆరు వేల మణుగుల ఓఫిరు బంగారం అనేది ఒక స్థలము అక్కడ బహు విలువగల బంగారం అది ఎప్పుడు చూపిస్తాం మీకు అది ఏందనేది ఓఫీర్ బంగారం ను పద్నాలుగు వేల మనుగుల పుటము వేయబడిన వెండి నేను ఇచ్చి ఆయన కమిట్ చేస్తుంటే దేవుని మందిరానికి ఏమేమి ఇవ్వాలనుకుంటున్నది ఆ దినంన ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా అంటే ఆయనకు ప్రతిష్ఠితమైన వాళ్ళందరూ మనపూర్వకంగా ఇచ్చేవారంట మనకు తెలుసు మందిరం అంటే దేవుని బిడ్డలే మనుషులే వాళ్ళ మీద నువ్వు డబ్బు పెట్టాలా అంటే నీకు మనసు వస్తుందా మనపూర్వకంగా ఇవ్వగలవా నాజీరు చేయబడ్డ జీవితం లేదు బహు ప్రాముఖ్యమైంది నీ సొంత రక్త సంబంధులకు నువ్వు డబ్బులు ఇచ్చినట్లు నీ పొరుగువానికి ఇవ్వగలవా ఇది చాలా పవర్ఫుల్ ఛాలెంజ్ నేను చెప్తున్నా నీ సొంత రక్త సంబంధులకు నీ పిల్లలకి నీ కుటుంబీకులకి నీ బంధువులకి మిత్రులకి ఇచ్చినట్లు డబ్బు నువ్వు సమలలో ఉన్న దేవుని పిడ్డలకి సహోదరులకి ఇవ్వగలవా మనఃపూర్వకంగా సంతోషంగా ఇవ్వగలవా అది దైవికమైన గుణంగా ఎందుకో తెలుసా ఏ స్ప్రవిస్తుండ కదా వాళ్ళందరూ ఆ రీతికి కాబట్టి నేను ఏంటంటే నాజీరు చేపట్ట జీవితం బట్టి ఏదో పరిశుద్ధంగా చేసుకొని వర్షిప్ చేసుకొని వర్షిప్ చేసుకొని భాషల్లో గంటలు గంటలు ప్రార్థన చేసేసి బైబుల్ చదువుకొని ఎక్కడైనా పిలిస్తే వాక్యంపై చెప్పడం అనేది కానే కాదు నాజీరు చేపడ్డ జీవితంలో నువ్వు సంపూర్ణంగా ఈ లోకాన్ని నుంచి తృణీకరించబడ్డ కాబట్టి లోకాశలకి నువ్వు బానిసవు కావు నేత్రాశలకు నువ్వు బానిసవు కావు శరీర డంబాలకి నువ్వు బానిసవు కావు బ్రదర్ మీరు ఎంత గ్రేట్ బ్రదర్ అంటే హ్యా చిల్లర్ మాట్లాడకు అని నాకు తెలుసు నా గురించి ఏందో నేను ఎంతో గొప్పనో నాకు తెలుసు నువ్వు నాకు చెప్పన అవసరం లేదు నువ్వు అనుకోవాల ఆత్మతో మాట్లాడాల అది మోసపుచ్చు ఆత్మ అన్ను ఎందుకంటే నీకు తెలుసు నువ్వు పెంట కుప్ప మీదకెళ్ళి లేపబడ్డవాడు నువ్వు గొప్పనివి తెలుసు కానీ వాడు మోసగాడు దుష్టుడు ఆ రీతిగా మనషం వాడుకుంటాడు నువ్వు గ్రేట్ బ్రదర్ నువ్వు గ్రేట్ సిస్టర్ ఎవ్వడు గ్రేట్ కాదు ఒక యేసు ప్రభు తప్ప కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితము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 కాబట్టి నీకు దాంట్లో ఆనందం ఉండదు అన్నట్టు కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితం ఏం తెలుసా సంపూర్ణంగా త్యాగం నిన్ను త్యాగం చేసుకోవాలా ఏ సూపర్ పెట్లా త్యాగం చేసుకుంటావు ఆయనకి పర్సనల్ ప్లాన్స్ ఏం లేకుంటే అతనంతా ప్రార్థించేటోడు ఎప్పుడు నిద్రపడ్డో తెలియదు నేను చూపించిన చాలామందికి కంటిన్యూస్గా ప్రార్థన చేసే వాళ్ళకి నిద్ర ఉండదు నెక్స్ట్ డే కూడా నిద్రమత్త ఉండదు లేకపోతే ఏమైతే రాత్రి మేల్కున్నావు నెక్స్ట్ డే గార్డెన్ ఇద్దరు వస్తుంది ఎక్కడ పడితే అక్కడ కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా ను గంటలు గంటలు ప్రార్థనలో ఉంటే కొన్నిసార్లు నేను రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ప్రార్థనలు ఉంటా మళ్ళా పడుకుంది నేను నాలుగు గంటలే ఫైవ్ థర్టీకి ఫైవ్ ట్వంటీకే లేసేస్తా నేను ఫైవ్ ఈ మధ్య ఫైవ్ ఓ క్లాకే అలారంకి అర్ధ గంట ముందే లేచేస్తున్నా లేచి నేను స్టార్ట్ చేసుకుంటున్నా ప్రేయర్ అప్పుడు మళ్ళీ మూడు నాలుగు గంటలు ప్రేయర్ చేస్తే హెల్త్ అంతా జడిపోవాలి కదా అది ఇలోకతీతమైన గుణం అన్నట్టు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 ఎంతో పనులు చేస్తావు తన తను ఎక్కడక్కడ ఎక్కడ అడుగు పెడితే అక్కడ పని అయిపోతూనే ఉంటుంది మనుషులు ముందుకొచ్చి చేసిపోతూ పనులు కాబట్టి ఇప్పుడు మనము న్యూ టెస్టిమెంట్కి వస్తున్నాం నాజీరు చేయబడ్డ జీవితానికి సంబంధించిన బోధలో దినవృత్తాంతంలో మనం దావితి చెప్పిండు ఎట్లా ప్రతిష్ఠించుకున్న జీవితాలు ఉంటాయి అదే రీతిగా మూర్షి చెప్తున్నాడు మీరు మీరు క్షణం ప్రతిష్ఠించుకోకపోతే మీ పరిస్థితి ఏంది అనే సచిపోయిన దానికి ముందు మూడు వేల మంది కూలిపోయిన ఆ రోజు ఆ బంగారం ఎవరైతే తీసుకున్నారో మనకు తెలుసు అక్కడ ఒకరినొకరు పుడుచుకోవడం అంటే చాలా కష్టం కదా మన ప్రభు ఈ విషయంలో మనతో మాట్లాడుతున్నాడు నాజీరు చేపడ్డ జీవితం అంటే మొట్టమొదటి దశ నాజీరు చేపడ్డ జీవితంలో నూతనంగా జన్మించడం అయితే మూడవ అధ్యాయంకి వస్తే నికోదీమాకి సంబంధించిన వాక్యం మనం అని చూస్తాం నికోదీమా వస్తని మాట్లాడుతున్నారు దేవుడు నికోదీమ్తో మొదటి వస్తున్నాడు యూధుల అధికారి అయిన నికోదీమ్ అని పరిసేయుడు ఒకడు మీకు అర్థమైతే శాస్త్రెవరు పరిసయలు అతడు రాత్రి అందు ఆయన ఇద్దకు వచ్చి ఎందుకు పొద్దున్న పూట వస్తే పెద్దోడు పెద్ద ఆఫీసర్ అయిన ఎంతమంది వస్తే నికోదీమ్ అంటే అర్థం స్ట్రాంగ్ నంబర్స్ ఎప్పుడైనా చూసినారో మీరు నికోదీమ్ అంటే జీ థర్టీ ఫైవ్ థర్టీ జీ థర్టీ ఫైవ్ థర్టీ నికోదిమస్ తెలుగు ఇంగ్లీష్ లో నికోదీమ్ థర్టీ రూట్ వర్డ్ థర్టీ అండ్ జీ వన్ అందులో ఏముందంటే నికోదీమ్ తన ప్రజలలో విజయవంతుడు అనర్థం Victorious among his people, Nicodemus. That's why he was in the process of Vijay. He was a bad officer. He was a bad officer. He was a bad officer. Then, 35-34, the root word is 35-29. G-35-29 is a conquest. He was in the process of Vijay. He was in the process of Vijay. దాని తర్వాత జీ ట్వెల్వ్ లో ఏముందంటే మనుషులతో బాగా కలిసిమెలిసి జీవించేవాడట నికోదిమస్ జీ ట్వెల్వ్ ఎయిటీన్ ఫ్రమ్ రూ ల్ ట్వెల్వ్ టెన్ ద పబ్లిక్ యాజ్ బౌండ్ టుగెదర్ సోషల్లీ అంటే అందరితో బాగా కలిసిమెలిసి ఉండేటవాడంట పెద్ద మనిషి అయినా కానీ నికోదిమస్ అంటే మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు తన పేరుకి తగినట్లు అందరితోని కలిసిమెలిసి ఉండేవాడంట అందుకు ఆయన రహస్యంగా వచ్చేసరికి ఎవరు లేని లో. ద సేమ్ కేమ్ టు జీజస్ బై నైట్ రాత్రి వస్తున్నాడు పొదరపూట అవ్వడానికి చూస్తాడు అంత పాపులర్ ఏదైనా ఎక్కడిపోయినా హలో హలో హలో హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తుంటారు ఆయన ఇది అతడు రాత్రి ఆయన ఎద్దకు వచ్చి బొతకుడు నీవు దేవుని ఎద్ద నుండి వచ్చిన బొతకుడమని నేను మేము ఎరుగుదుము ఆత్మ కదా దేవుడు అతనికి తోడంటనే కానీ నీవు చేసిన సూచక్రియలను చేయలేరు ఎవరు అందుకు ఏసు అతనితో చూడండి ఎవరన్నా పొగుడుతా ఉంటే నువ్వు ఎట్లా ప్రవర్తించాలా ఏసు ప్రభుని ప్రొగుడుతా ఉన్నాడు దేవుడు నీకు తోడన్నాడు కాబట్టి నువ్వు ఇట్లాంటి సూచక్రియలు చేస్తున్నావు అప్పుడు ఏసు ఏమంటుంది అందుకు ఏసు అతడితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనను కాబట్టి చూడండి రక్షణ సందేశానికి సంబంధించిన విషయాలు ఇవి నాజీలు చేయబడ్డ జీవితంలో మొదటి స్టెప్పు మొదటి మెట్టు రక్షణ అనుభవం రక్షణ అనుభవంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు నికో నువ్వు ఎంతగా సాధించుకుంటేంది నువ్వెంత గొప్పవాడివైతేనేమి ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడవైతే ఏంది నీ పేరుకు తగినట్లు జీవించిన వాడవైతేనే నువ్వు కృతగా జన్మించితేనే కానీ దేవుడి రాజ్యం చూడలేవు చూడండి రక్షణ అనుభవంలో స్టెప్ వన్ ఏం తెలుసా దేవుడి రాజాన్ని చూడాలా అంటే రక్షింపడాలా కృతగా జన్మించాలా అంటే పాతవి గతించాల కృత కావాలా కానీ అందులోకి అడుగు పెట్టాలంటే చూడ చూడడం ఒకటి ఎత్తు అందులోకి అడుగు పెట్టడం ఇంకోటి ఎత్తు అందుకే నేను చూపించిన మీకు గతంలో ఆత్మీయ జీవితము అంచలంచలుగా ఎదిగే జీవితం ఒక్కసారి పర్షురాత పొందుకుంటే సరిపోదు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 అలలు అలలు ఎలరా బల బర బర బర బర అలా అలా బల అలా అదే అదొకటే తెలుసు కానీ ఎంతగానో మార్పు చెందింది నీ ఆత్మీయ అనుభవంలో నీ భాష ఒకరోజు ఆరంభమైన భాష ఈరోజు లేదు ఎందుకంటే ఎన్నో భాషలు ఉన్నాయి ప్రపంచంలో ఈ సృష్టిలో దేవదూతలు మాట్లాడే భాషలు పర్లోకపు భాషలు నీ ఆత్మ అక్కడ భయస్తా ఉంటే మరి ఆ భాషలు అవసరం కదా అక్కడ ఇంగ్లీష్ భాష మాట్లాడతారా తెలుగు మాట్లాడతారా మాట్లాడాల ఈ లోకంలో భాషలు అవి ఆ లోకంలో నీ ఆత్మ పోవాలంటే అక్కడితో వాళ్ళతో సంభాషించాలంటే నీకు ఆ వాళ్ళ భాష ఉండాలా లేకుంటే వాళ్ళు అంటారరే నువ్వు ఏం భాష మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లేదంటే ఏమిటి నీ పరిస్థితి అందుకు నికో దిమ్ ముసలివాడనైనా మనుషుడు జన్మిపగలడు రెండో మారు తల్లి గర్భ ప్రవేశించి జన్మిపగలడా అని ఆయన అడగగల ఇప్పుడు చూడండి నీటి మూలంగానూ ఆత్మ మూలంగానూ జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు క్రొత్తగా జన్మిస్తే పర్లోకం చూస్తావు అందులోకి అడుగు పెట్టాలంటే రెండవ అనుభవం అంటే అంచలంచలు ఎదవడం నీటి మూలంగాను సెకండ్ స్టెప్ మూడవ స్టెప్ ఆత్మ మూలంగాను నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని కండిషన్ అది దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను అబద్ధం చెప్పను దానికి జవాబు గుడిస్తుండు ఆరో వర్షంలో శరీర మూలంగా జన్మించినది శరీరమును ఆత్మమూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అంటే ఏంది మీరు కృతగా జన్మింపని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడదు పడవద్దు గాలి తనకి చోటును విసురును నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవనో నీకు తెలియదు ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడంట ఆశ్చర్యం కదా మీరు ఎక్కడికంటాడికి వెళ్ళిపోతారు ఆత్మలో ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పోలేరు ఎక్కడ పోలేరు పలో పోలేరు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని మీతో నిశ్చయంగా చెప్తున్న గ్యారంటీగా చెప్తున్నాను తొమ్మిదవ అసరంలో నికోదేము అంటుండదు అందుకు ఈ సంగతులు ఏలాగ సాధ్యమని అని అడగగా ఏసిట్ల నువ్వు ఇస్రాయిల్ యొక్క బోధకుడు పోయి వీటిని ఎరుగవా చాలా స్థితి ఈరోజు క్రైస్తవ జీవితంలో సేమ్ ఇది నడుస్తా ఉంది ఒక గ్రాండ్ ఫోన్ రికార్డు లాగా గొప్ప గొప్ప దైవజన్లకి ఇవి తెలియదు మనం పాస్టర్స్ కాన్ఫరెన్స్లలో అడుగుతాం ఈ ప్రశ్నలు చెప్పని చెప్పలేరు అప్పుడు అనిపిస్తుంది వీళ్ళు ఆశతోనే సేవకొచ్చారు కానీ దాని తర్వాత డ్యూటీగా మార్చుకున్నారని స్టార్టింగ్లో అందరికీ ఆశ ఉంటుంది అందులోకి వచ్చినాక డ్యూటీగా తయారవుతుంది డ్యూటీగా తయారు కావద్దు అది డివోషన్ గా తయారు కావాలా తెలుగులో ఎట్లా చెప్పాల దాన్ని నేను జీవనోపాధి మార్చుకుంటావా దాన్ని ఇంకేమని చెప్తామా అదే జీవము అని మార్చుకుంటావా రక్షణ సినేవా జీవితం రక్షణ సందేశం గురించి మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ నువ్వు ఒక బోధకుడు వైండి ఇవన్నీ ఎట్లా నువ్వు తెలుసుకుపోయినావు కాలం అంటే ఆ రోజునలో ఇస్రాయెల్ ప్రజల సేవకులు లేక పాస్టర్స్ అట్లా ఉన్నారని చెప్పేస్తున్నాడు దేవుడు పదకొండ వర్షం నుంచి చూడండి కొన్ని ఛాలెంజింగ్ ఉంటాయి మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము ఏసు మాట్లాడుతుడు చూచిన దానికే సాక్ష్యం మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనేక సార్లు కూడా చెప్తుంటాను ఈ బోధ ఎవరు స్వీకరిస్తారు బ్రదర్ ఈ బోధ ఎవరని పొందుకుంటారు బ్రదర్ ఒక తరం పోగొట్టుకుందని చెప్తా ఉంటా నేను ఆడ పోగొట్టుకున్నారు వాళ్ళందరూ పరిచయలు శాస్త్రులు పోగొట్టుకున్నారు మంచి అవకాశం ప్రవక్తలు ఈ విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తితో ఎదురు చూసి చనిపోయినారు కానీ చూడలేకపోయినారు కానీ అవి అనుగ్రహించబడ్డ వారికి వాటి పట్ల నిర్లక్ష్యమైంది నిశ్చయంగా చెప్తున్నాను మీరు ఎప్పటికీ అంగీకరించారు ఈ సాక్ష్యాన్ని పద పన్ను ఓషాలు భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకం నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినలా ఎలాగో నమ్ముదురు ఈరోజు అదే జరుగుతుంది కదా ఎవడు నా పరిశుద్ధ పర్వతం ఎక్కగలడంటే ఇంతవరకు కూడా ఎవరికి అనుభవం లేదు నేను ఎట్లా ఎక్కాలా ఆయన ఈశ్వర యొక్క పరిశుధి కొండ మీకు నేను ఎక్కాలా అక్కడ గౌరవపిల్లని నేను కలుసుకోవాల అక్కడ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 కొన్ని దేశాలలో కొన్ని రకాల కార్య అక్కడ వాడు హైజాక్ చేసిండు సైతానని చెప్పేసా మీకు నేను మొత్తము పర్లోకంలో రెండవ ప్ర ఆకాశంలో వాడు మొత్తం హైజాక్ చేసుకొని మన రాజ్యాలన్నీ వాడు ఆక్రమించుకున్నాడు వాడు సింహాసనం దిక్కిండు నువ్వు పోయి వాడిని సింహాసనం దించకపోతే నీకు కార్యాలు జరగనే జరిగావు నీ ఇంట్లో ఎట్లా పోవాలా బ్రదర్ మోకాళ్ళ మీద ఉండి భాషలో మాట్లాడుతూ పోవాలా అందుకు నీకు వరం అవసరమని ఎందుకంటే అక్కడ నువ్వు వాటి తను మాట్లాడితే వాటి వాడు పిచ్చాడపో నీ భాష నాకు అవసరం లేదు పోవంటాడు అదే నువ్వు అక్కడ పోయినా ఆ మూమెంట్లో దేవుడు నీకు ఆ భాష ఇస్తాడు ఆ దూర్ దయ్యాలు మాట్లాడే భాష అది గజ గజ వణుకుతాయాయి వీనికి ఎట్లా తెలిసింది ఈ సత్యం వీడికి ఎట్లా వచ్చింది ఈ ఆత్మీయమైన స్థితి ఇంత పవర్ఫుల్గా వీట తయారేయండి అవి వినాదసిందే యేసు క్రీస్తు నామం వాడంగానే వాడు వీణాడు తెలిపి అరిగెత్తిపోవలసింది వాణ్ణి నువ్వు వాని గద్దె నుంచి వాణ్ణి దింపకపోతే నీ జీవితంలో విశేషమైన కార్యలు ఎప్పటికీ జరగవు నీ అనారోగ్యం నీతో పాటే ఉండిపోతుంది ఎందుకంటే అది ఒక దురాత్మ అధిష్ట వేసి కూర్చుంది నీ శరీరంలో వెలగొట్టలేని స్థితిలో అంటే నీ ఆత్మీయ స్థితి భయంకరంగా ఉందన్నట్టు ఈరోజు చర్చి సిస్టమ్ అట తయారైంది చేయబడ్డ జీవితం రోగాల దగ్గరికి రావు అప్పుడు నువ్వు బహుశక్తి గలవాడమైతావు లాగా ప్రతి దశల్లో ఆత్మలోనే కానీ ప్రకృతి సహజం కానీ పరిలోక సంబంధమైన సంగతులు ఉన్నాయి భూ సంబంధమైన సంగతులు పరలోకమైన సంగతులు మీతో చెప్తే మీరు ఎట్లా వాటిని నమ్ముతారు శరీరంలో ఉన్నంత నువ్వు పరలోకంలోకి అడుగు పెట్టలేవు ఏస్తున్నాడు తప్ప ఆయన పరలోకంలో అడుగు పెట్టగలడు కిందికి రాగలడు కానీ ఆయన ఈ లోకంలోకి రావాలంటే శరణం నేర్చుకునే రావాలి అందుకే వచ్చింది ఈ లోకంలో లేకపోతే ఈ లోకంలో ఆత్మకి ఏ అధికారం లేదు ఉండడానికి ఇల్లీగల్ అని చెప్పినాను మీకు ప్రతి ఆత్మ ఇలీగల్ దేవుడు ఆత్మ మళ్ళీ దేవుడు ఆయన కూడా ఆయన సృష్టించిన ఆ రూల్కి ఆయన ధిక్కరించే రాలేడు అధికారం ఉన్నా ఎవడు ప్రశ్నించలేడు ఎందుకంటే ఇది నాది నేను నా ఇష్టం అని ఎట్లా కానీ ఆయన ఇష్టం ఉన్నా కానీ ఆయన ఆజ్యాన్ని ఉల్లంఘించుకోడైనా ఆయన అంత పరిశుద్ధుడైనా అంత పర్ఫెక్ట్ అన్నట్టు దేవుడు మన ప్రభు తన సొంత సృష్టం సృష్టిలో తను అడుగు పెట్టలేదు తన ఇష్టానుసారంగా ఈ లోకంలో రావాలంటే ఆయన శరీరం తెలుసుకోవాల్సి వచ్చింది ఎవరినైనా అనుమానించడానికి వీలదు ఎవరైనా ప్రశ్నించడానికి కూడా వీలేదు సైతానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు చూడండి ఐదో వర్షాల నుంచి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని పర్లోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు ఇది రక్షణానుభవంలో ముఖ్యమైన గ్యారంటీ ఇప్పుడు నేను క్లుప్తంగా నీరు ఆత్మ ఏందో చూపించేసి మనకు మరి కొంచెం ముందుకు వెళ్ళిపోతే వాక్యాన్ని ముగించుకోవచ్చు ఒకటి మొదటిదిగా నీరు స్ట్రాంగ్ నెంబర్ జీ స్ట్రాంగ్ నంబర్స్ జీ ఫిఫ్టీ టూ జీరో ఫోర్ ఇక్కడ ఏముందంటే నీరు ఫిఫ్టీ టూ జీరో ఫోర్ ఫ్రమ్ బేస్ ఫిఫ్టీ కాబట్టి ఇక్కడ ఏముందంటే రెయిన్ అనుంది నీరు అంటే వర్షం అనుంది ఇక్కడ జీ ఫిఫ్టీ టూ జీరో ఫైవ్ కాబట్టి ఈరోజు మొత్తానికే మారిపోతుంది నీ బోధ నీటి మూలంగా అంటే నీరు అంటే వాక్యం తెలుసు మనకి కానీ ఇక్కడ ఏముందంటే రెయిన్ అనుంది as if rain అంటే వర్షపు నీరు అనే అర్థం ఇక్కడ చెప్పబడుతుంది వర్షించడం దేవుడు వర్షించడం జీ ఫిఫ్టీ టూ జీరో ఫైవ్ ఏంటంటే టు రెయిన్ ఎస్పెషలీ షవర్ అనుంది ఇంగ్లీష్లో వర్షం కుంభ వర్షం అనుంది కాబట్టి మనం పాఠం కదా వర్షధారగా రావా నా ఎస్ భూమి నేనయ్యా కాబట్టి ఆయన మాట ద్వారా ఆయన మాటలు స్వీకరించడం వలన నీ రక్షణను కొనసాగించుకుంటావు అనేది చెప్తుండూ అది తరచుగా వర్షింపబడుతుంది వర్షము కొనసాగుతా ఉంది కాబట్టి ప్రతిరోజు నువ్వు ఆ వాక్యంలో నానబడితేనే కానీ నువ్వు సిద్ధపడతలేవన్నట్టు పర్లవ రాజల్లో అడుగు అని పాయింట్ అది హెచ్చరిస్తుంది మనల్ని నాజీరు చేపట్టే జీవితం ఏం తెలుసా కాంప్రమైజ్ కాకుండా ప్రతిరోజు వాక్యం జనిస్తాం ఏదైతే కదా కొంతమందికి నేను గమనించిన ప్రార్థనలు ఎక్కువ ఇష్టం మరి కొంతమందికి వాక్యం ఎక్కువ ఇష్టం మంచిదే కదా కానీ పాటించడమే కరెక్ట్ లేదు ఎందుకంటే ప్రార్థనకి వాక్యానికి సంబంధం ఏందో నేను చూపించిన గతంలో ప్రార్థించడం నువ్వు మాట్లాడడం వాక్యము ఆయన మాట్లాడడం నీ మాటకి జవాబే ఆ వాక్కు అన్నట్టు అందుకే నేను ప్రేరగానే ఇమ్మీడియట్లీ ఏదో రూపకంగా ఎంత పనున్న ఒక స్పెషల్ టైం క్రియేట్ చేసుకొని వాక్యం చేస్తాను ఎందుకంటే అది వేస్ట్ కావద్దు ఆ రోజు ఆయన ఏదో మాట్లాడాలనుకుంటాడు నీ ఆత్మ ఏదో ఏదో ఏదో తను ఉచరింప శక్యం కానీ ప్రార్థిస్తున్నప్పుడు సహాయపడుతున్నాడు పరిశుదాత్ముడు కానీ నువ్వు ఏం ప్రార్థన చేసినావో ఏమడిగినావో నీకు తెలియదు కానీ అది ఎట్ట తెలుస్తుంది అంటే వాక్యం ధరిస్తేప్పుడు ఆ జవాబు నీ దగ్గరికి నేను ఇది దీని కొరకు ప్రార్థించింది భాషలో అని అప్పుడు అర్థమవుతుంది అంటే నీ ఆత్మ వాటిని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 ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ అంటున్నాడు అయితే ఆశ్చర్యం ఏంటంటే నీరు దే ఇక్కడ ముందు ఆత్మ గురించి చూస్తాం జీ ఫార్ ఫార్టీ తర్వాత మళ్ళా నీరు వాపస్ వెళ్తాను దాంతో ఈ వాక్యాన్ని ముగిస్తాను ఈ వచ్చికి నీరు జీవన చూసినాం మనము నీరు అంటే జీ సారీ బాన్ ఆఫ్ వాటర్ అండ్ స్పిరిట్ Mm -hmm. G5204 ఫిఫ్టీ టూ జీరో ఫోర్ కాబట్టి మెరీన్ స్పిరిట్స్ గురించి ఒకరోజు మీకు వాక్యం చూపిస్తేటప్పుడు నేను చూపించిన ఏంటంటే నీరు ఆ నీటి దగ్గర అవి ఆత్మలు ఎందుకు అలాడుతుంటాయి మన ప్రభువు చెప్పింది కదా అవి నీరు లేని ప్రాంతంలో తిరిగి తిరుగుతూ ఉంటాయని అవి ఎందుకు మళ్ళా వాపసు రావాలనుకున్నాయి మనిషిలోనికి ఎందుకు మనిషిలో డెబ్బై శాతం నీరు ఉంటుంది వాడి శరీరంలో అవి తిరిగి మనిషిలోనికి రావాలని ఆశపడతా ఉంటాయి ఎందుకంటే నీర్ నీ నీళ్లలో ఆ యొక్క మెరైన్ స్పిరిట్స్ ఉంటాయని నేను మీకు చూపించిన మత్స్య కనెకల ఆత్మలు లేక దాగోను దేవత ఆత్మలు అవి చాలా కఠినమైన చెడ్డ ఆత్మలని నేను మీకు చూపించిన వాటిని నువ్వు ఎదుర్కోవాలా నీ ప్రార్థనలో వాటిని నువ్వు నువ్వు అసహించుకోవాలా వాటిని ఎందుకంటే ఈ మరీన్ స్పిరిట్స్ పట్టినాయి అంటే పెద్ద పెద్ద దైవజనాలు పడగొట్టినాయి గతంలో వాడి జీవితాన్ని అన్యాయం చేసుకునేసినాయి గొప్ప గొప్ప దైవజనులకి సాక్ష్యాలు లేకుండా అవి నాకు తెలిసా మన దేశ పాస్టర్ కాదు బయట దేశం పాస్టర్ మేము ఇంకా అప్పుడు ఇంకా ఉన్నాం హై లేక ఇంటర్మీడియట్లో ఉన్నా నేను గొప్ప సేవకుడు మంచి వాక్యాలు చెప్పి ఎంతమందిని ప్రవేశంతో అనిపించిన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 వాడి కుయక్తో డేంజర్ అన్నట్టు దానికి మీకు ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటాను ఈ స్పిల్స్ నువ్వు అసహించుకోవాలా వాటిని గద్దించాలా నువ్వు నేర్చుకోవాలా అది అది ప్రార్థనలు చేయకపోతే అవి వచ్చి నేను కొడతాయి స్కయ కుమారుల ఆత్మ గురించి అని చూపించినవి వాళ్ళని ఎట్లా పట్టుకొని ఆ దురాత్మలను చీల్చిబడేసిన వాళ్ళ బట్టలను అంటే వాళ్ళు పరిగెత్తాల్సి వచ్చింది బట్టలు లేని సేవా జీవితంలో ఉంటూ కూడా కాబట్టి ఒక గొప్ప దైవజనుని పడగొడితే పాపమైన ఎంతగా అది చూడండి సైతాన్ చేసే పని ఏంటంటే వీడిని రహస్యంగా పాపంలో పడేసి ఆ రహస్యంలో ఉన్న దాన్ని బయట తీసుకొచ్చి టెలివిజన్ రూపకంగా న్యూస్ పేపర్ రూపంగా వాడిని మొత్తం చిన్నభిన్నం చేసి వాడి ద్వారా రక్షణ పొందిన వాళ్ళందరి విశ్వాసాన్ని వాడు ఇది సైతాన్ బాణం అన్నట్టు మరీన్ స్పిరిట్స్ ని రెచ్చగొడతాడు ఎందుకంటే నీ శరీరంలో డెబ్బై శాతం నీళ్లు ఉంటాయి కాబట్టి నువ్వు సర ఊరికేనే నువ్వు ఉద్రేకపడతావు ఆ స్పిరిట్స్ వస్తే వల్ల జల్దరిస్తాడు కొన్నిసార్లు నాకు గుర్తుపడితే నేను వచ్చేస్తున్నారు రా వాటిని అప్పుడు వేసి ఏసీ ఇస్తున్నానా నేను గెట్ అవుట్ ఆఫ్ మై ప్లేస్ నేను నీ తీర్పు తీర్చకుండా ఉండాలంటే ముందు వెళ్ళిపోయిక్కడి నుంచి అప్పుడు నా బాడీ నార్మల్ అస్తుంది నా కంట్రోల్లో తప్పిపోతుంది ఇవి అనుభవపూర్వకంగా మనం చూడాల్సిందా జీవితంలో కాబట్టి మరీన్ స్పిరిట్స్ పట్టుకునే అంటే ఇంత గొప్ప గొప్ప దవజనులు భూమి మీదికి పడవే పడతారు ఆకాశం నుంచి సైతాన్ని ఇట్లా అట్లా తర్వాత పాస్టరు సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది ఎందుకంటే అవమానం భరించలేక అట్లా నాలుగు తెలిసిన కాడికి ఒక ఇద్దరు ముగ్గురు పాస్టర్స్ అట్లా చనిపోయారు ఈ మరీన్ స్పిరిట్స్ ద్వారా కాబట్టి ఈ మరీన్ స్పిరిట్స్ నుంచి నువ్వు పొందాలంటే ఉపాస ప్రార్థన తప్ప వేరే మార్గమే లేదు నీ ఉద్యోగ స్థానంలో జరుగుతూ ఎక్కువ నీ స్కూల్ డేస్లలో నీ కాలేజ్ డేస్లలో జరుగుతూ ఉంటాయి ఈ స్పిరిట్స్ వాటికి ఇష్టం అన్నట్టు నీళ్ళలో నీళ్ళండి నీళ్ళలో ఉండడం కాబట్టి నీ శరణంలో నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా నీళ్ళకి వచ్చేస్తాను రానకు ప్రయత్నిస్తూ ఉంటాయి నువ్వు ఇవ్వద్దు దానికి అవకాశం అన్ని డోర్స్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి నీ లైఫ్లో ముఖ్యంగా నీ కళ్ళని అందుకే చెప్పండి నీ కండ్లే లాస్ట్ వీక్ ఎవరో చెప్తే రవి బ్రదర్ చెప్తాను నీ కన్నే దీపం అందులో నుంచి నీ శరణం అంతా వెలుగుమయమవుతుందని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 ప్రతి జీవకణంలో ఆ వెలుగు స్ప్రెడ్గా వెళ్ళిపోతుంది ఆ నుంచి మళ్ళీ అల్టిమేట్లీ బ్రెయిన్కి వచ్చేస్తుంది కండ్లకు వచ్చేస్తుంది హెడ్కి వచ్చేస్తుంది మొత్తం నిశరమంత తలను చారికాల వరకు వెలుగుమయం అయిపోతుంది ఇది చివరికి నాజీరు చేయబడ్డ జీవితం అట్లా ఉంటుంది సంపూర్ణగా వెలుగుమయం ఎప్పుడైతే నువ్వు ఆత్మలో జన్మి అంటే వాక్యం కొత్తగా జన్మించడం అన్న విషయం గురించి మాట్లాడుతున్నాం నీటి మూలంగా ఆత్మ మూలంగా ఆత్మలో ఏముందంటే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 కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే అమరులే పరలోకాన్ని స్వతంత్రించుకునగలరు అమరులే లేక ఎప్పటికీ చావని వారే అక్కడ ఉంటారు అన్నట్టు ఇది ఎట్లా సాధ్యం రాప్పుడు చావకపోవడం అందరూ చచ్చిపోవాల్సిందే బతికిన వాళ్ళందరూ అక్కడ ఏముందంటే ఆయన వచ్చేంత ఆయన పుట్టుక సంబంధించిన విషయాలు మనం చూసినాం సుమయోను జక్రియ హన్నా ప్రవక్తిని వీళ్ళ గురించి మీరు మెస్సని చూసేంతవరకు మీరు మరణించరు ప్రభు రాజ్యము వచ్చట చూచేంతవరకు మీరు మరణించరు అంటాడు కాబట్టి ఈరోజు ప్రభు రాజ్యం ఎక్కడుంది చెప్పండి మీ మధ్యలో లేదా మీరు చూసినా లేదా సరే దాని పరిస్థితి మీకు తెలుసు ప్రభు రాజ్యము ఎన్ని గుంపులుగా విభజించబడిందో మీకు తెలుసు పర్లుగు రాజ్యం ఎవరు చెప్పగలరు ఈ వాక్యం ఎక్కడ చూడగలరు మత్స్సు వార్త పదహార అధ్యాయము ఇరవై ఎనిమిదవ చూసేసి వాక్యాన్ని క్లోజ్ చేస్తా మత్తవార్త పదహారు ఇరవై ఎనిమిది కొంతమందికి డౌట్ కదా ఈ వాక్యం ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష కుమారుడు తన రాజ్యముతో వచిట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాన నేను కాబట్టి మీరు అనొచ్చు ఇక్కడ నిలిచిన కొందరులో అంటే శిష్యుల గురించి మాట్లాడుతుండ లేక ఈ కాలానికి సంబంధించిన మాటలు మాట్లాడుతుండట ఇక్కడ ఎక్కడ చెప్పండి దేని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ అంటే దానికి మీదేమంటుండడు క్రియలు సంబంధించిన చెప్తుండడు దానికి మీద ఏమంటున్నాడు ఒకవేళ లోకమంతా సంపాదించుకొని మనం ప్రాణ పోగొట్టుకుంటే ఏమని అర్థం కాబట్టి ఇక్కడ అన్నప్పుడు ఏంటంటే ఈ లోకాతీతంగా ఈ లోకంలో ఉన్నవారు ఈ లోకంలో ఉండేవారు వారిలో కొందరే మనుషు కుమారు తన రాజ్యంతో వచ్చిట చూచి వరకు మరణం రుచి చూడాలని నిశ్చంగా చెప్తున్నాను దీని అర్థం ఏంటంటే చూడండి కాలక్రమేణ నువ్వు ఒకరోజు మరణించక తప్పదు ఈ శరణాన్ని విడిచిపెట్టక తప్పదు అకాలంగా అయితే మరణించవు అది పాయింట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది నీ సమయం రాకముందు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టవు అది నువ్వు నమ్మాలా ఎందుకంటే ఇక్కడ నిలిచిన వారు అంటున్నాడు అందులో కొందరే కాబట్టి నాకు తెలుసు ఒక ప్రాఫసీ బ్రదర్ భక్త సింగ్ గురించి నేను విన్నా దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చిందంట అది ఎవరో సాక్ష్యం చెప్తుంటే విన్నా నేను చాలా సమాచారాలకి ఏంటే ఏసు ప్రభు యొక్క రెండవ రాకడా ఆయన చూసేంత వరకు మరణించడానికి ఆయనకి ప్రామిస్ ఉందంట మన ఆయన మరణించిండా లేదా సమ్మాధి మన మధ్యలో ఉందా లేదా సమాధి మీరు నారా కూడా సిమెంట్ ఇలా కడుగు పెద్దది ఆయన కొరకు నన్నేది అర్థం చేసుకుంటూ నువ్వు ఎప్పటికీ మరణించావంటే నీకు కాన్షియస్నెస్ ఉంటుంది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 దానికి ముందు యాభై వచనం సహోదరులారా నేను చెప్పినది ఏమనగా ఇప్పుడు చేయండి ఎవరు రక్షింపడతారు ఎవరు రక్షింపడరు రక్త మాంసములు దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకునద్దు క్షయత అక్షయతను స్వతంత్రించుకునదు ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను నేను అనుకుంటా ఆ రోజు పౌర్యం అన్నీ చెప్తుంటారు వీడ ఏంది పిచ్చి పిచ్చి వాడుతున్నా అనుకుని ఉంటారు కదా చాలామంది ఎందుకంటే పాపం వాళ్ళకి ఓల్డ్ టెస్టిమెంట్ తప్ప ఇంకా వేరే బోధ లేదు వాళ్ళకి ఈయన చెప్పేది అన్ని కొత్తగా ఉన్నాయి ఎక్కడున్నాయి చూపి బైబుల్ అంటే చూపించండి మరి చూపించారు కదా ఓల్డ్ టెస్టిమెంట్లో మనల్ని నడుతున్నారు కదా ఇవన్నీ ఎక్కడున్నాయి బ్రదర్ అంటే అన్ని చూపిస్తాం మనం కానీ బైబుల్ నేనే చూపించినాయే వెంబడిస్తుంది లోకం ఈరోజు ఏంది మర్మం మనం అందరము నిద్రించము ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు సావరు మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక్క రెప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుద్దాము ఒక కేథలిక్ మనం సేవకు పిలిపించిన వాక్యం చెప్ప మనిషి వైఎంసీఐ అని మంచి బహు గంభీరంగా చెప్తాడు వాక్యం కానీ ఈ తీసుకోనడు వాక్యం యాభై ఒకటి వచ్చిన తీసుకొని మర్మం అంటుండి ఏంటంటే కడబూర మ్రోగగానే మీరందరూ ఎత్తబడుదురు అని చెప్పిండి వాక్యం మందర దగ్గర సిస్టర్ ఉంది పేరు చెప్పాలి లేదు సిస్టర్ ఉన్నది ఎత్తబడతారా లేదాడా మనం చూడండి అంటున్నాడు ఆయననేమో వింటలేడు ఎందుకంటే ఆ మూసపుచ్చ ఆత్మ అధీనంలో ఉంటే సేవ కడబూర లాస్ట్ బూర ఏడవ బూర దానికి ముందు నిద్రించము శ్రమల కాలంలో నువ్వు ఉంటావు ఒక్క రేప పాటు ఉన్న కడబూరం రోగాన్ని మనమందరము మార్పు పొందదము నాజీరు చేయబడ్డ జీవితము చివరికి ఉంటది అని చెప్తున్నాడు కడబూర కాలం వర్క్ ఉంటుంది నీ జీవితం నువ్వు ఎప్పుడే కాలంలో ఉంటేమో ఇక్కడ నిలిచిన వారు అంటే ఏంటి ఈ కాలానికి సంబంధించిన వారు ఆ కాలం కాదు రెండు సంవత్సరానికి సంబంధించిన కాదు ఆయన వచ్చే ఈ టైం గురించి మాట్లాడతాడు కాబట్టి ఆ కాలంలో నువ్వు నీ జీవితాన్ని విడిచిపెట్టవు ఎందుకంటే ప్రతిరోజు సైతాన్ ప్లాన్స్ మనం క్యాన్సిల్ చేస్తున్నాం ఈరోజు మా గ్రూప్లో ఎవరికి ఏ యాక్సిడెంట్స్ కావడానికి వీలలేదు ఎవరు సావడానికి వీల్లేదు ఎవరికి రోగం రావడానికి వీల్లేదు ఎవరికి నష్టం కలగడానికి వీల్లేదు ఎవరికి పేదరికం వీల్లేదు ఎవరికి కూడా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండడానికి వీల్లేదు ఏ సీకృష్ణ వాటి చేస్తున్నాం ఆ అని ఆరా ప్రార్థన పొద్దున పుట్ట నాకు ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది నాకు మీరు కేవలం మార్పు పొందుతారు కడబూరకి ఎవ్వడు ఎత్తబడడు దాని మోసపుచ్చి చెప్పారు కడబూరం మ్రోగని అందరూ ఎత్తబడతారు అని ఎక్కడుందట రాయబడి వాక్యం చేయడం అంత టేటగా ఉంది బూరం మోగును మ్రోగును అప్పుడు మృతులు అక్షలుగా లేపబడతారు మనము మార్పు పొందుదాం అంటే మృతులు లేస్తారు ఫస్ట్ నువ్వు కాదు ర్యాప్చర్ బోదర్లు ఏముంటుందంటే ఫస్ట్ నువ్వు లేస్తావని చెప్తారు అది కూడా అబద్ధమే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 మనము అక్షయత దశకి మార్పు పొందాలా ప్రతిరోజు నువ్వు మార్పు పొంది నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవిన స్వభావంగా మార్చుకోవాలా మనసు మారి నూతనంగా మారాల అవి అడుగు అడుగున అంచలంచలగా ఎదుగుడు చేయబడ్డ జీవితం మార్పు చెందలా నవీన స్వభావం ధరించుకోవాలా మనసు మారి నూతన పరచబడాల జీవితం అటువంటి నాజిరు జీవితంలోకి పవన్ నడిపించాలి అప్పుడు పా దుష్ట శక్తులు నిన్ను భరించలేవు నువ్వు ఏ నువ్వు వచ్చినవంటే బా నుంచి నాకు బహు తలనొప్పేస్తుందంట ఈ సైతాన్ వీడి వల్ల నాకు విసుగు చెందినంటే ఈ సైతాన్ నేను విన్నా మాట వీళ్ళ ప్రార్థనలకి నేను విసుగు చెందిన అంటున్నా ఈ సైతాన్ ఆ స్వరం నేను విన్నా స్కౌండ్రల్స్ వీళ్ళు ఈడియట్స్ వీళ్ళు వీళ్ళు అసలు నన్ను నాకు విసుగు చెందిస్తున్నారు వీళ్ళ ప్రార్థన ద్వారా నాకు అర్థమైంది సీక్రెట్ వాణ్ణి నేను బలహీనపరచాలంటే నేనేం చేయాలన్నా సైతానికి విసుగు చెందాలా వాడికి వాడు వాడి బలహీనుడు ఎక్కడ విసుగు చెందిన అంటే ఇంకా వాడు బలహీనడు అంటే సీక్రెట్ బయలుపరచబడింది నాకు వాడు విసుగు చెందాలా అంటే నేనేం చేయాలా మీకు తెలుసు నువ్వు మోకాళ్ళ మీద నుండి మినిమం ప్రేయర్ చేయాలా లేకపోతే నువ్వు తప్పించుకోలేవు తన తన నీ చేతనైన కాడికి ఏం కోరుకుంటున్నావు ఒక తెలుసుకో నువ్వు కోరుకుండేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రార్థనలో నువ్వు ఏం కోరుకుంటున్నావు నీ శక్తికి మించినై నువ్వు కోరుకోవద్దు ఎందుకంటే నువ్వు వాటిని సహించలేవు భరించలేవు పఠించలేవు నాకు పెద్ద సేవ కావాలంటే నువ్వు భరించలేవు దాన్ని ఇస్తే నాకు తెలుసు కూడా నువ్వు చేయలేవు చెప్పు నీ సేవలో సచ్చిన వాళ్ళు లేస్తాడే నేను ఈ లోకం ఈ దేశం నువ్వు భరించలేవు దేవుని తెలుసు కాబట్టి నా జీరు చేపడ్డ జీవితంలో ప్రభు మనం నడిపించాలా అని ప్రార్థిస్తాం పరిశుధన వారి తండ్రి మీకు వందనాలనైనా నా ప్రభు నా దేవ ఓ ప్రభు వాడి సమస్తం సంపాదించుకొని లోకాన్ని తన ప్రాణాన్ని పోర్కుంటే వానికి ఏమి లాభం కాబట్టి నేను మేము సమస్తాన్ని పోగొట్టుకొని మా ప్రాణాన్ని కాపాడుకోవాలా అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పోగొట్టుకోవడం అంటే నేను నా జీరు జీవితం అన్న అనుభూతులకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్న మీరు వచ్చి ఏజెంట్స్ ఆఫ్ డిసీజెస్ ఏజెంట్స్ ఆఫ్ సిక్నెసెస్ ఏజెంట్స్ ఆఫ్ వీక్నెసెస్ ఏసుక్రీస్తున పరిషుధ నామం గద్దిస్తాను విడిచిపెట్టి వెళ్ళిపో మనుషులను గ్రూప్లో ఉండడానికి వీళ్ళేది ఎవరి దగ్గర ఏసుక్రీస్తున్ నీకు ఆజ్ఞాపిస్తున్నా ఏజెంట్స్ ఆఫ్ క్యాన్సర్ కమాండ్ యూ టు డై రైట్ నవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ ద క్రైస్ట్ నేమ్ మ్యాన్ ఏజెంట్స్ ఆఫ్ హెచ్ఐవి ఏజెంట్స్ ఆఫ్ మెంటల్నెస్ ఏసు క్రిస్తుని గద్దేస్తుని విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభు ప్రతి ఒక్కరు తండ్రి నాజిరి చెప్పబడి జీవితంలో పరిశుద్ధంగా మీకు ఒక జీవింపజేయమని యేసు క్రీస్తు పరిశుధ నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ మన ప్రభు ఆయన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడగిండుగాక ఆ మెన్ అందరికీ ప్రేసులో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 అయితే ఆమె ఇంగ్లీష్ మెడిసిన్ వాడతాను ఇంగ్లీష్ ట్రీట్మెంట్ తీసుకుంటానని అంటుంది అన్ననేమో ఇక్కడ ఆయుర్వేదంలో వాడితే బాగుంటుంది అని అన్న చెప్తున్నాడన్న ఆమె మా మాట వినట్లేదు మా మాట విని ఇక్కడికి ఆమె ఆ ముఖ్యంగా ప్రాముఖ్యంగా ఆమె దేవుని తెలుసుకోవాలా రక్షణలోకి రావాలా ఆమె ఆమె చెప్పినట్లు ఇక్కడ మెడిసిన్ వాడాలన్నా రవి బ్రదర్ ఈ అంశం మీద ప్రార్థన చేయరా తండ్రి కృప మైడ ఏసు ప్రభా జీవం గల దేవానికి ఎంతో అన్నాడు ప్రభా నా తండ్రి ఏసయ్య పరిశుద్ధురాసయ్య నా ప్రభా దేవి శిశ్వరుల అత్తగారి గురించి మేము మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే మీకు కృప మీకు కనికీరం పెట్టమని ప్రాదిష్టమైన నా దేవ నా ప్రభా ఆమె గర్భసంచ తాకండి ప్రభా ఆ గర్భ ఏ ప్రాబ్లం ఉందో అయినా మీకు తెలిసినైనా ఓ ప్రభా ఒక గర్భసంచలో నా చీకటి దురాత్మశక్తుడిని గద్దిస్తున్నాం వేస్తాము చెప్పేతాన్ని ఆజ్ఞాపిస్తున్నాను ఏస్తు క్రీస్తున్నాము దేవా పత్తి అవయాన్ని ముట్టండి ప్రభావ మీరు స్వస్థపచ్చని ప్రభావ అక్కడ ట్రీట్మెంట్ ఇష్టం మీరే సాయపడండి నా దేవ నా తండ్రి ఏది యోగ్యమో ప్రభావ మీరు తెలిసినైనా కాబట్టి నన్ను నేను ప్రార్థిస్తుండగా ప్రభావ మీరే కార్యం జరిగించండి ప్రభావ స్వస్థత మీ రావాల ప్రభావ డాక్టర్లు కన్నా పరమ డాక్టర్ మీరు ప్రభావ నా దేవా మీరే స్వస్థపచ్చి గొప్ప దేవుడు తండ్రి మీరు సంపూర్ణంగా స్వస్థపరిచని నేను నమ్ముతున్నాం ప్రభావ ఆ కర్పశంస ఉన్న పత్తి అనారోగ్యాన్ని గర్దిస్తున్నాం మే చీకటంతో అక్కడ తండ్రి చీకటి పారదాలు మీ వెలుగు ప్రసరించడం ప్రార్థిష్టం ప్రతి అవయానికి సమాధానం ప్రకటిస్తున్నాం ఏసు గ్రీస్త పరిశుద్ధ నామంలో స్వస్థపరిచినైనా మీ గొప్ప శాసనం పెట్టుకోవాలి ముఖ్యమైన ప్రభావం రక్షణ పొందాలా ఆ పాపంలో క్షమించినైనా అదుష్టాత్మ నుంచి అపూరికుల చీకటి శక్తి నుంచి సంపూర్ణ విడుదల దయచేయండి నా దేవా రక్షణ మార్గం దయచేసి మీ కొరకు శాసన పెట్టుకోమని పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె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 మెడిసిన్ అందరు ప్రార్థన చేస్తున్నారు మంచిగా ఉన్నాడు దేవుని దేవి వల్ల ఓకే థ్యాంక్ యూ ప్రేజ్ అలాట్ మీ డైలీ ప్లేట్స్ లో పెట్టుకుని జన్మయ్య బ్రదర్ కోసము దేవి సిస్టర్ వాళ్ళ అత్తగారి కోసం ప్లేట్స్ లో పెట్టుకుని థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ అందరికీ ప్రేజ్ అలాట్ అందరికి ప్రైజ్లాడ్ అన్నైజ్